అందరికీ ప్రైజ్ అలాట్ జాయిన్ అయినా మనందరికీ ప్రైజ్ అలాట్ స్టార్ట్ చేసుకుందాము దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చింది దాన్ని దేవుడికి కూడా వందనాలు మీ అందరికీ కూడా ప్రైజ్ అలాట్ చంద్రశేఖర్ రవి మీరు ప్రే చంద్రశేఖర్ అన్న పాట పాడతాడు పరిశుద్ధులకు తండ్రి కృపామైడ జీవం గల దేవ ఇసు ప్రభ నీకు ఎంతో వందనైనా నిరంతరం ఏకరీతికున్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవ నీకే స్థుతులు సోతాలు అర్పించుకుంటున్నాయినా నా దేవ నా ప్రవ్వ ఈ గడిచిన కాలం అంతానైనా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడి మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారనైనా మమ్మల్ని సజీవ లెక్కలు నిలబెట్టున్నారు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ నూతన దినం మాకు అనుగ్రించడానికి నీకు ఎంతో కృతజ్ఞతాస్తలు చెల్లించుకుని ఎవరికి లేని గొప్ప ధన్యత మాకు అనుగ్రహించడానికి నీకు ఎంతో వందనాలు ఈ సాయంకాల సమయంలో అయినా మీ పాదాలు చందకు మేము వచ్చినామునైనా మీ పాదాల దగ్గర ఉన్న మీ కనికిరం మీ కృపించమని ప్రాదిష్టమైన మీ కృపలో మమ్మల్ని చేసుకోండి మీకు పరిశుద్ధతలు నడిపించినైనా మీకు సరళత సంపూర్ణతలో నడిపించండి మాలో ఇంకేమైనా బలహీనలు ఆయాసకరమైన తొలగించినైనా మమ్మల్ని అందరినీ ప్రవ్వా పరిశుద్ధపరచండి మా ప్రాణాత్మ శరీరం సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటుండగా ప్రవ్వ మీరు పరిశుద్ధపరచండి మీకు సంపూర్ణతలు నడిపించి నూతనమైన అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించిన అయినా మాటల ద్వారా మీరు మహింపొందని వాక్యల ద్వారా మాతో మాట్లాడడం ప్రభావా త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టి మేమని ఈ ఆరాధన సమయంలోనైనా ఎన్నో విషయాలు మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఎంతగానో గొప్ప దేవా ఎంతో వందనాలు మమ్మల్ని అందరినీ ప్రభావా తరబి యుద్ధానికి సిద్ధపరుస్తున్నాను అయినా ఎంతో వంద థ్యాంక్ యూ మై లాడ్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ ఫాదర్ థ్యాంక్ హోలీ స్వీట్ పరిశుధాత్మ దేవా మీ ఆత్మ ధర నడిపించి బలపరచండి పాటలదారు మహింపందని వాకిందర మాతో మాట్లాడండి ఈ ఆరాధన అంతట్లనైనా మీరే ఆధిపత్యం నుంచి నడిపించమని సహాయపడమని ఏసు క్రీస్త పరిశుద్ధ నామమున ప్రార్థించిన నామ తండ్రి ఆమె ప్రజల దేవుని స్థుతించతను మనం జ్ఞాపకం చేసుకుందాం మీదు విశ్వాస్యత మా ప్రభు అంతరిక్షాము నదిగమించేను నీదు ప్రభు ప్రభుయేసు అంతరిక్షాము నదిగమించేను నిను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనుజావలికి నిన్ను ప్రేమించి ీ ఆ గలను అనుసారించు మనుజావలికి నిబంధనను స్థిరముగను చేసి నిబంధనను స్థిరముగను చేసి నిరతమున రాడేడు మా ప్రభువా నిరతమున రాడేడు మా ప్రభువా నీదు విశ్వాసత మా ప్రభు ప్రభుయేసు అంతరిక్షము నధిగమించేను వేయి తరముల వరకు సరిగా విలసిల్లేటి వెళ్ళలేని మా వరకు సరిగా విలసిటి వెలేని మా వింతల కృపాంబుదియగుదేవా వింతల కృపాంబుదియగుదేవా ఎంతయో నిన్నుస్తు ఎంతయో నిన్నుస్తు నీదు విశ్వాసమా ప్రభుయేసు అంతరిక్షము నాదిగమించేను నీదు విశ్వాసమా ప్రభుయేసు అంతరిక్షము నాదిగమించేను నీ సత్యాసం దత్వా మహిమా నిరతమునిలయం సంస్ల ని సత్యాసం ద మహిమా నిరతమునిలయం సంస్తుల మేరసేను నాదిలో దేవా మేరసేనుమదిలో దేవా మరువగలే మీ మధురా ప్రేమ మరువగలే మీ మధురా ప్రేమ నీదు కృప నీదు విశ్వాసతమా ప్రభుయేసు అంతరిక్షము నది గమించేను ఎంతైనాను నమ్మదగిన వింతైనా విశ్వాత ఇంతైనాను నమ్మాదగి వింతైనా విశ్వాత వాత్సల్యత వెలసేను మా పై మాపై వెలసేను మా పై కృత్తగ యేసు ప్రభు కృత్తగ ప్రతిదినో ఏ ప్రభు నీదు విశ్వాసమా ప్రభుయేసు అంతరిక్షాము నదిగమించేను నీదు విశ్వాసు అంతరిక్షము గేను ప్రైజ్లాడు అలు అందరికీ ప్రైజ్లాడు ప్రైజ్లాడన్నా మన మధ్యలో రూపస్ బ్రదర్ మనకు వాక్యం అందిస్తాడు ప్రైజలాడు బ్రదర్ ప్రైజు సిస్టర్ మీరు వాక్యం అందించండి అందరికీ దేవుని సాయంకాలం సమయంలో అందరికీ ప్రేరతుంది సిస్టర్స్ దేవుని పెరేట శుభముడు ప్రార్థన చేసుకుంటాం పరిశుద్ధమైన దేవ పార్లకరాజు తండ్రి నీ పార్న పొందనాలు సుతుని సూత్రాలు ఏసయ్యా ఎస్య్యా నీకు వందనాలు ప్రభువా మరి మాకు మంచి సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా ఎసయ పొద్దు నుంచి కాపాడినందుకు నీకు వందనలు తండ్రి ప్రభా ఎసయ్యా అదేవిధంగా ప్రభు మరి ఇన్ని రోజుల నుంచి మేము ఆన్లైన్ ప్లే లో ప్రభ నీ ప్రేమాన్ని కృపద దయచేసినందుకు నీకు వందల తండ్రి ప్రభా మరి ఎక్కడ కూడా ఆగకుండాది కంటిన్యూగా వెళ్తున్న తండ్రి ప్రభా దానికి నీ కృతజ్ఞతలు వందల తండ్రి మరి ఒకరినొకరు సపోర్ట్ ఉండడం వల్ల తండ్రి ఇది ఇంకా సాగుతున్న తండ్రి ప్రభా అవును తండ్రి సాయం చేసినందుకు నీకు వందనాను అదేవిధంగా ప్రభా మరి వాక్యం దానిస్తున్న ధ్యానిస్తున్నగా ప్రభా మరి నేను వేసే ప్రభ సహాయం దించేయండి అందరు చెవుకి విని నేనేసే ప్రభ నా సొంత తలంపులు కొట్టేసి ప్రభా నీ యొక్క వాక్యాన్ని దానించటకు జ్ఞానం దయించేమని కోరుకుంటున్నాం మరి యొక్క ప్రాథమిక సమయం అప్పగిస్తూ యేసు క్రీస్తు నామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు మన వాక్యదానంలో మైనర్ ప్రాఫిట్స్ గురించి ఇందు నుంచి చూసుకున్నాము మైనర్ ప్రాఫిట్ ఈ చోరి ప్రవక్త మలాఖీ కోసం కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం ఇది పా ఓల్డ్ టెస్టిమెంట్ లో చోరీ బుక్ అనమాట ఇందులో దేవుడు మలాఖీని ఎందుకు ఎంచుకున్నాడు అనే విషయాలు దేనికోసం ఎంచు ఎంచుకున్నాడు దాన్ని బట్టి మనం నేర్చుకోబోతున్నాం అనమాట చూడండి ఈ మలకి గ్రంథం మొత్తము ఇజ్రాయిలెట్స్ వాళ్ళు చేసే తప్పు అంటే పాపం బట్టి వాళ్ళు దేవుడిని మర్చిపోయి అలాగే జీవిస్తున్నారు కాబట్టి దేవుడు ప్రవక్తను ఎంచుకున్నాడు ఈ యొక్క బుక్ కూడా మలకి ద్వారా రాయబడింది కాబట్టి మనకు మలకి గ్రంథము ఒకటే ఉద్యము ఒకటే వచ్చిన చూసుకున్నట్లయితే దేవుడు మలకి అనేది మనకు అర్థం ఏంటంటే మై మెసింజర్ అంటే మై ఆర్ మై ఏంజిల్ అని అర్థం అనమాట దేవుడు మలకి ఎందుకు ఎంచుకున్నంటే ఇదొక వాళ్ళకు చోరి మెసేజ్ దేవుని యొక్క మెసింజర్ కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలనేసి ఈ ఇదొక ఓల్డ్ ఓల్డ్ టెస్టిమెంట్ లో చివరి భాగం అనమాట చివరి మైనర్ ప్రాబ్లం చివరి వ్యక్తి అనమాట బైబుల్లో ఎక్కడ చూసుకోలేము అతను వ్యక్తి అంటే పర్సనల్ డీటెయిల్స్ ఎక్కడ లేవు కానీ దేవుడు తను చూస్ చేసుకున్నాం కాబట్టి ఈ యొక్క మలకి అనేది ఈబ్రి నుంచి డివైడ్ అయ్యింది అనమాట మా హీ అని అర్థం విచ్ మీన్స్ గాడ్ మెసింజర్ ఆర్ మై మెసింజర్ అని అర్థం అయితే ఈ యొక్క ప్రాఫిట్ మొత్తము దేవుని మెసేజ్ ఇజ్రాయిల్స్ ప్రజలకు తెలియపరిచింది అనమాట అయితే చూడండి మనకు క్లియర్గా నాకు తెలుగులో సాయం చేయండి కొంచెం చదవండి మలకి గ్రంథం ఒకటి ఒకటే ఉద్యం చూడండి చదవండి ఒకసారి మలాఖీ గ్రంథము ఒకటే అధ్యయము ఒకటే వచ్చినాం ఏ ప్రాఫసీ దోడ్ ఆఫ్ దా టూ ఇజ్రాయేల్స్ త్రూ మలాఖీ తెలుగు చదవడం వరన్నా హెల్ప్ చేయాల కొంచెం ఇస్రాయేలీ మలాఖీ ద్వారా పలుకబడిన యహోవాకు చూడండి పలుకబడిన యోవాకు అంటే ప్రవచనాలు ఇజ్రాయేల్ ప్రజల కోసము తెలియబడుతుందన్నమాట ఒకటి ఒకటే అధ్యయం అంటే దేవుడు ప్రవక్త ఎంచుకొని వీళ్ళు ఇంకా అట్లనే ఉన్నారు అని దాన్ని బట్టి దానికోసం అనేసి ఆ దేవుడు మలకి మలకి ద్వారా నడిపించబడుతున్నా అనమాట చూడండి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే అందులో రెండు కీ పాయింట్స్ ఐడెంటిటీ దేవుడు ఎవరు ఎంచుకున్నాడు మలకిని ఎందుకోసం ఎంచుకున్నాడు ఆయన ప్రాణానికి అంటే దేవుని ప్లాన్స్ ని ప్లస్ ఆయన ప్రా అంటే ప్రవచనము నెరవేర్చుకొని ఎంచుకున్నామట ఈ యొక్క ముఖ్య ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క గ్రంథం యొక్క ఉద్దేశం ఏంటంటే ద బుక్ మనకి ఎంఫసైజ్ గాడ్స్ లవ్ ఫేత్ఫుల్నెస్ కాల్ టు రిపెంటెన్స్ వార్నింగ్ టు ద ఇజ్రాలైట్స్ వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు చేసిన పాపాలకు దేవుడు మనకి ఎంచుకొని ఈ బుక్ ద్వారా వాళ్ళకు తెలియచేయబడుతుందన్నమాట అయితే చూడండి ఆ ఈ బుక్ ఆ ఈ బుక్ రాయబడింది ఇక్కడి నుంచి అంటే ఎయిట్ ఏ పీరియడ్ లో రాయబడిందంటే నాలుగు వందల సంవత్సరాల నుంచి నాలుగు వందల టు 424 ట్వంటీ ఫోర్ బీసీ ఫోర్ వరకు డ్యూరింగ్ ఆ టైంలో ఈ బుక్ ఈ బుక్ అనేది రాయబడింది అండ్ లో ఈ డేట్స్ అంటే ఇయర్ ఇయర్ ఖచ్చితంగా చెప్తుందన్నమాట ఆ ముఖ్య ఉద్దేశం మనం నేర్చుకున్నాం ఆల్రెడీ మొ ఈ బుక్ రాయబడి ఒకటి ఒకటి మనం చూసుకున్నాం ఈ గ్రంథ ఈ నాలుగు గ్రం ఈ నాలుగు అధ్యా మనం నేర్చుకోబో అక్కడక్కడ కొన్ని కొన్ని పాయింట్లు మనం చూసుకుందాం ఈ గ్రంథం మొత్తము ఇది ప్రైజెస్కు అక్కడ జరిగిన వాళ్ళు ఏం చేసినారు దేవునికి వ్యతిరేకంగా దీవించినారు దేవుని అంటే కృతజ్ఞత శృతులు చెల్లించకుండా ఏదో ఒకటి ఏదో ఒకటి ఇచ్చేస్తే సరిపోతుంది దేవుడు చూడడం అన్నట్టుగా ఏదో ఒకటి పవిత్రమైనది కాకుండా అపవిత్రమైనది తెచ్చి తీయడం కానీ ఇట్లా జరుగుతుందనమాట అక్కడున్న ప్రీ అంటే ఈ బుక్కు ముందు అగ్గాయి జకరియా వాళ్ళు ఎర్షన్యం బిల్ట్ చేసినప్పుడు దాని తర్వాతకి చోరి ప్రవక్త మలాకి ద్వారా అక్కడ చూడండి మందిరం కట్టబడుతుందంటే ఫిజికల్ అంటే మనం చర్చ్లోకి వెళ్ళే అలాంటి మందిరాలు కాదు దేవుడు మనలో కట్టబడాలి దేవుని హృదయంలో మనం కట్టుకోవాలి మనుషుల చేత కట్టేవానికి విలువలేదు కానీ విలువ లేదు ఎప్పటికీ విలో ఉండదు అని దేవుని యొక్క వాక్యం క్లియర్ గా చెప్తుంది దేవుని యొక్క మందిరం మనం మన మనం కట్టుకబడాల దేవుని యొక్క వాక్ కమెంట్స్ ఆయన వాగ్దానాలు మనలో కట్ కట్టబడితే దాని ద్వారా అనేకులు నేర్చుకోబడతారన్నమాట మనం చెప్పే మాటలు బట్టి మనం చూపించే విధానం బట్టి చూపించే ప్రేమను బట్టి ఇంకా దేవుడు చూడండి ప్రేమ ప్రేమ చూపించి మలక్క నుకొని ఇది వరకు మనం ప్రవక్తలు చూసుకున్నంతహాము నిన్న పట్టణ నాశనం గురించి చెప్పినాడు వాళ్ళంతా జఫన్య ఇంకా బద్య ఇవన్నీ వార్నింగ్స్ అనమాట లాస్ట్ టీచింగ్స్ కాబట్టి దేవుడు సరిగ్గా తీస్తున్నాడు చూడండి సృష్టించిన దేవుడికి తెలుసు నువ్వు చెప్పిన మాట ఇప్పుడు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు చూడండి మనము నిత్యం చూసుకున్నట్టయితే మనం ప్రాక్టికల్ చూసినైతే ఒక ఐరన్ రాడ్ ని మోల్డ్ చేయాలంటే దాన్ని బాగా కాల్స్తారనమాట బాగా కాల్చి సరైన షేప్ లో తీసుకొస్తాడు దేవుడు సృష్టించిన వాడు కాబట్టి ప్రేమ ఏంటిది శిక్షించడం తెలుసు ప్రేమించడం తెలుసు మన మన పట్ల తప్పు మార్గం నడితే దాన్ని కరెక్ట్ చేయడం కూడా తెలుసు అనమాట అలాంటి టైంలో ఇజ్రాయల్స్ ఇజ్రాయల్స్ ప్రజలు దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు చాలా దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు చేసే పాపాలు ఘోరాలు మనం ఊహించుకోలేం అటువంటి స్థితి పైకి వెళ్ళిపోయింది చాలా చాలా వెళ్ళిపోయింది అనమాట చూడండి ముఖ్యంగా మనం చదువుకుందాము మళ్ళాకి మూడవ అధ్యాయము పదో వచ్చినాం చూడండి ఒకసారి నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదివ మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి దీని చేసి మీరు నన్ను శోధించినేడలా నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంతా విస్తారముగా దీవెనలను ఉమ్మరించదనని సైన్యములకు అధిపతి ఆగు యోహోవా సెలవిచ్చుచున్నాడు చూడండి దేవుడికి ఇయ్యలేంది ఇయ్యలేకపోతున్నాం అనమాట అంటే దేవు దేవుకి చూయాల్సింది మనం ఇయ్యలేకపోతున్నాం కాబట్టి దేవుడు కూడా మనకు ఏం ఏం కోరుకుంటున్నాడు దేవుని మధ్య మనకు మంచి రిలేషన్ ఉండాలి ప్లస్ మనం ఆశీర్వాదించబడాలి ప్లస్ మన జీవనాలు ఇతరులకు పాస్ కావాలి ప్లస్ ఇలాంటి అన్ని మనకి గ్రంథం ద్వారాబడుతుంది ఒకసారి మనకి ఒకటి ఆరు చూడండి కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా దాసుడు తన యజమాని ఘనపరుచును కదా నామమును నిర్లక్ష్య యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యాజకుడనైతే నాకు భయపడ భయపడవాడు ఎక్కడ ఉన్నాడు ఆయన సైన్యములకు అధిపతి యహోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టి మీరందరూ థ్యాంక్ సిస్టర్ చూడండి ద రిలేషన్షిప్ బిట్వీన్ గాడ్ అండ్ పీపుల్ ప్రజలు దేవుని దేవుని మధ్య ప్రజల మధ్య ఎలాంటి రిలేషన్ దేవుడు అడుగుతున్నాడు చూడండి మనకి ద్వారా మనకు చెప్పమని నేనేం నాకు ఇచ్చిన ఘనత మీరు ఇవ్వట్లేదు కుమారుడు తండ్రి మధ్య సంతోష కన్వర్జేషన్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్ ఆ కన్వర్జేషన్ మిస్ అయింది వాక్యం తెలియబడుతున్నది క్లియర్ గా చెప్తుంది వాక్యం మీరు ఎందుకు నాతో నాకు దూరంగా ఉన్నారు నన్ను ఘన నాకు రెస్పెక్ట్ లేదు అన్నట్టుగా ఈ వాక్యం మనకు క్లియర్గా మనకు స చదని సిస్టర్ క్లియర్ గా చెప్తుంది ఈ వాక్యం ఎందుకంటే ఇన్ని రోజులు మనం విన్నాము దేవుని దూరం అయిపోతే ఎట్లుంటది దేవుడు అంతే బాధపడుతున్నాడు ఒక తప్ప కుమారు చూడండి ఆ తండ్రి ఎంతో కాలపు కొడుకు కోసం వెయిట్ చేశాను సేమ్ అదే అదే రీతిగా దేవుడు నిన్ను నన్ను ఈ వచనం ద్వారా ప్రశ్నించేస్తున్నాను ఒకసారి మళ్ళా చదవండి సిస్టర్ ఆరో వచ్చే అరే వచ్చినం చదవండి కుమారుడు తన తండ్రిని ఘనపరుచును కదా చూడండి కుమారుడు తన తండ్రిని ఘనపరుచును గాక అంటే మనం కుమారులం దేవుని యొక్క కుమారులం దేవునికి ఇచ్చే ఘనత మనం ఇస్తలేం దే దేవుడు మనకు ఐ పొజిషన్ ఐ పొజిషన్ లో ఉన్నప్పుడు తను మనం దేవుని యొక్క సర్వెంట్లం మనము ఆ సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం దేవునికి ఇంకా చదవం చేస్తాను దాసుడు తన యజమానుని ఘనపరచును కదా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను నేను యాజకుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపత్యాగు యహోవా మిమ్మల్ని అడుగగా ఏమి చేసి ఈ నామమును నిర్లక్ష్య పెట్టిమని మీరందరూ చూడండి దేవుడు క్లియర్ గా ప్రశ్న ఇస్తున్నాడు ఒక యాజకుడు కరెక్ట్ ఉంటే పిల్లలు అక్కడ ఉన్న సంఘం కరెక్ట్ ఉంటుంది ఒక యాజకుడు కరెక్ట్ లేకపోతే ఆ సంఘం కూడా చెడిపోతుంది యాజకులకు దేవుడు అడుగుతున్నాడు ఈ మొదటి వచ్చిన మొత్తము యాజకులు కరెక్షన్ మలకి ద్వారా దేవుడు పంపించిన వర్తమానం ఏంటిదంటే యాజకులని కరెక్ట్ చేయడం అంటే యాజకులు తప్పు బోధ చెప్తే మనం తప్పుదారులో నడుస్తాం వాళ్ళు కరెక్ట్ బోధ మనం కరెక్ట్ బోధలో నడుస్తాం అంతే క్లియర్ గా వాక్యం తేటగా స్పష్టంగా క్లియర్గా చెప్తుంది కాబట్టి మనకు తండ్రి సరిగుంటే పిల్లలు సరిగుంటారు తండ్రి సరిగా లేకపోతే పిల్లలు కూడా సరిగుండరు ఇదే విధానంగా చర్చ్ సిస్టమ్ అనేది ఒక ఎవరి ద్వారా నిర్ణయం చేయబడుతుందంటే ఒక యాజకుని ద్వారా నిర్ణయం చేయబడుతుంది తను పాలించే ఒక రా ఒక రాజ్యం కూడా రాజుని చేత చెప్పబడుతుంది కంక్లూజన్ వాళ్ళకి రాజు మంచోడు ఈ రాజు చెడ్డోడు అనే బైబుల్ బైబిల్లో యాజకులు కరెక్షన్ చేసుకోవాలనేసి మలకి ద్వారా దేవుడు చెప్పబడుతుందన్నమాట ఎన్నో సంఘాలు ఉన్నాయి గల్లికి ఒకప్పుడు ఒక చర్చి రెండు చర్చ ముందు ఇప్పుడు గల్లి గల్లికి వాళ్ళు చెప్పే విధానం వాళ్ళు చెప్పే బోధ సత్యమా అసత్యమా తెలుసుకోవాల్సింది నువ్వే ఎందుకంటే మనుషులు దేవుడు యొక్క వాక్యం చదివిస్తుంది ఎట్లైనా మోసం చేస్తారు ఆ మోసంలో పడని కూడా చూసుకోవడం నీ బాధ్యత అది మిలుకుగా ఉండి చూసుకోవడం అది నీ బాధ్యత అది రేపు ఆస్టర్ రెండు సార్లు మూడు సార్లు కరెక్ట్ గా చెప్పిడు మనం అటే వెళ్ళిపోదాం కాదు వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం జరుగుతుంది చూడండి వేరే చర్చలో రెక్స్పెక్ట్ కూర్చున్న సండే వరకే వాళ్ళంతే తర్వాత కుటుంబ ప్రార్థనాలు కూడా వాళ్ళు బయట వ్యక్తులని అలౌ చేయనియరు మేమే వచ్చి చేస్తాం మేము వచ్చాం మీకు ఛాన్స్ కూడా ఇవ్వరు కానీ మన దగ్గర ప్రతి ఒక్కరు వాక్యం చెప్తున్నారు ప్రతి ఒక్కరు నేర్చుకుంటున్నారు కాబట్టి దేవునికి మయమకలు కాక నీకు నాకు ఆ చెప్పే స్టేజ్కి తీసుకొచ్చినాం ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్స్ ఎప్పుడన్నా ఈజీగా ఎక్కడైనా చెప్పొచ్చు అంటే డౌట్ లేకుండా డౌట్ ఫుల్ లేకుండా చెప్పొచ్చు బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకుని ఒక పదిహేను నిమిషాలు షేర్ చేసుకున్నట్టే మనం అలాంటి సిచ్యువేషన్ అంటే అటువంటి స్థాయికి మనం ఎదిగినాం ఇంకా ఇంకా ఇంకా ఎదగాలి దేవుని యొక్క అదే అనమాట మనకు కూడా ఈ మన మన సేవా విధానంలో మన సర్వీస్ ఏంటంటే ఎవరైతే అసత్యంగా జీవిస్తున్నారో దేవుని తెలుసుకొని కూడా అన్యులోగా జీవిస్తున్నారో వాళ్ళకు కరెక్షన్ చేయడం కాబట్టి మనకు ఉన్నదంతా మన బెస్ట్ ఇవ్వడికి ట్రై చేయాలి దేవుడు అదే అడుగుతున్నావు నువ్వు నాకేం చేసినావు రేపు ప్రొద్దున ప్రశ్న అడిగినప్పుడు నువ్వు నాకేం చేసినావు క్వశ్చన్ మార్కు దానికి సమాధానం ఉండాలనేసి ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క వచనం ఈ యొక్క వాక్యం సెలవిస్తుంది ఇంకోటి చూడండి మలాకి గ్రంథము ఒకటో ఉద్యము పద వచనం మలాఖీ గ్రంథము ఒకటో ఉద్యము పదమూడో వచనం అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను త్రోణీకరించు ఆయన సెలవిచుచున్నాడు ఇదే సైన్యములకు అధిపత్య యుహోవాకు మరియు దోచబడిన దానిని పుంటి దానిని తెగ్గులు దానిని మీరు తెచ్చుచున్నారు ఇలాగునే ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు మీ చేత నే నిట్టి దానిని అంగీకరింతున్నా అని ఎహోవా అడుగుచున్నాడు మళ్ళొకసారి మళ్ళొకసారి అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బళ్ళను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపత్యగు వాకు మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఇలాగుననే మీరు నైవేద్యములు చేయిచున్నారు మీ చేత నేనిట్టి దానిని అంగీకరించునా అని ఎహోవా అడుగుచున్నాడు చూడండి దేవుడు అడుగుతు ఇన్ని రోజులు మనకు కష్టపడి చేసి చిన్నోడి నుంచి పెద్ద నొప్ప నుంచి తీసుకొచ్చి దేవుని శ్రేష్టమైనది అడుగుతున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఏ దేవుడు చూడలే కుంటు దాను తీసుకొచ్చి దేవునికి బలి అర్ప బలి అర్పరిస్తున్నాం ఆ టైంలో అటువంటి సిచ్యువేషన్ దేవుడేమో మీకు శ్రేష్టం బ్లెస్సింగ్స్ కావాలి దేవుడి నుంచి స్వస్థత కావాలి కానీ ఆ కాలంలో ప్రజలు ఏం చేశారు అనుకున్నాం కుంటి దాని తీసుకొచ్చి దేవునికి సమర్పిస్తున్నారు శ్రేష్టమైన మొదటి ప్రధాన స్థానం దేవుని తెచ్చియ్యమంటే దోచుకున్నది లేదా ఎక్కడో ఉన్నది లేదా ఎత్తుకొచ్చిన దాన్ని దేవునికి సమర్పించుకుంటున్నామట ఆ కాలంలో ప్రజలు అందుకే దేవుడు ఏం చూసిన వాళ్ళు చేసిన పాపాలకు నేను చెప్పాలకున్న సందేశాన్ని ఈ ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు మై మెసేంజర్ అంటే మనకి ద్వారా దేవునికి వర్తమానము సమాధానము పంపిస్తున్నాడు వీళ్ళు చూడండి ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకే బిడ్డ కుంటిదో గుడ్డుదో పుడితే మనం ఎంత బాధపడతాం చాలా బాధపడతామా కాదు అయ్యో దేవుడు నాకు నేను ఇంత ప్రార్థనలో ఉన్నానే నేను చేసినానే కానీ నా బిడ్డే నా బాబు కుంటోడు గుడ్డోడు ఎంత మనం ఆ సిచ్యువేషన్ రావద్దనే దేవుడు ఆ సిచ్యువేషన్ తప్పించాలి దేవుడు శ్రేష్టమైనది అడుగుతున్నాడు మీరు ఎంత బాధపడతారో నాకు తెలుసు మీ బాధ చూడండి కానీ నీకు అన్ని శ్రేష్టమైన ఇచ్చిన మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చిన అన్నీ మంచిదనే ఇచ్చిన మీ కష్టాలు తోడున్నా కానీ నాకేం అర్పిస్తున్నారు గుంటుదో గుడ్డుదో లేకుంటే మురిగిపోయిందో అలాంటిది దీనికి సజెషన్ గా ఇంకొక వచనం చెప్తాను సిస్టర్ చదవండి ద్వితీయ దేశ కాండము పదిహేను అధ్యాయము ఇరవై ఒక్క వచ్చనము ద్వితీయోపదేశ పదిహేను పదిహేను వచ్చనము ఇరవై ఒక్క వచ్చనం ఇరవై ఒక్క అధ్యాయమా ఫిఫ్టీన్త్ చాప్టర్ ట్వంటీ వర్స్ ఒక నిమిషం దానిలో లోపము అనగా దానికి కుంటితనమై కుంటితనమైనను గుడితనమైనను మరి ఏలోపమైనను లోపమైనను ఏడలా నీ దేవుడన యోహో వాకు దానిని అర్పింపకూడదు చూడండి వాక్యం క్లియర్ చెప్తుంది మనం ఏం చేసినా సక్రమంగా చేయాలి కుంటి దానిను దేవునికి అర్పించకూడదు నీ దేవుడు ఇంకా ఈ కాలంలో ఆ కాలంలో బలులు అర్పించేవాళ్ళు కయ్యోను ఏ లాంటి బలు రెండు మీకు గుర్తొస్తాయనుకుంటా దేవుడు ఎలాంటి బలిని ఎంపిక చేసుకున్నాడో అలాంటి బలే కావాలి కాబట్టి మనము ఈ కాలంలో బలి అంటే మనం మనస్ఫూర్తిగా మనం మనస్ఫూర్తిగా ఇచ్చే దేవునికి హృదయంలో ఆహ్వానించడం అంటే రమ్మను పిలవడం దేవునికి ఒక కట్టుబాటులు నడుచుకోవడం ఈ యొక్క కాలం బలి ఆ కాలం బలిలు ఇచ్చేవారు కానీ ఎట్లా ఇచ్చేవారంట దేవుని యొక్క వాక్యం క్లియర్గా చెప్తుంది నాకు రాంగ్ అంటే చెల్లని ఏ వస్తువులు కూడా అర్పించకూడదు క్లియర్ వాక్యం చదివిస్తుంది ఏదైనా శ్రేష్టమైనది అంటే అమూల్యమైనది మంచిది పర్ఫెక్ట్ ప్యూర్ అలాంటి వస్తువులు దేవునికి అర్పించాలి మీరు ఉదయమే కానీ అప్పట్లో వాళ్ళు ప్రజలు బలిలు అర్పిస్తారు కాబట్టి దేవుడు కొన్ని బలిలు స్వీకరి మంచి దానికి కాబట్టి మంచి కానీ ఆ టైంలో ఆ ఇజలెట్స్ ప్రజలు మొత్తము దేవునిలో కొంతవరకు నడవగలిగారు దాని తర్వాత వాళ్ళ రాజ్యం డెవలప్ అయ్యేసరికి అప్పట్లో ఈ పీరియడ్ పర్షియన్స్ అనే వాళ్ళు పాలించే వాళ్ళు పర్షియన్స్ ఆ టైంలో నడుస్తుంది వాళ్ళు అంటే అలా అలా కింగ్డమ్ నడుస్తుంది అలా కింగ్డమ్ రూల్ అవుతుంది పర్షియన్స్ కింగ్డమ్ అనేది రూల్ అవుతుంది కాబట్టి రాజ్యం నడుస్తుంది కాబట్టి మంచి డెవలప్మెంట్ జరిగింది అన్ని అన్ని అన్నిటి విధాలుగా డెవలప్ అయ్యారు బాగానే కానీ చివరికి వచ్చేసరికి అతి ఆశ ఎక్కువైపోయి అతి ఎక్కువైపోయి మోసం చేసుకోవడము ఒకరినొకరు చంపుకోవడము ఒకరినొకరు అత్యా అడల్టరీ విగ్రహ ఆరాధన ఇవి చాలా ఎక్కువైపోయినాయి దేవుడికి అందుకే కోపం వచ్చింది కాబట్టి ఈ బుక్స్ అండ్ ఈ బుక్స్ నాలుగు మూడు దానికి ముందు చూసేసి కూడా అన్ని పఠనాల కోసం చెప్ తెలియబరుస్తుంది చేసే పాప పాపాలు కాబట్టి వాళ్ళు చేసే క్రియలు కాబట్టి చెప్పబడుతుంది కాబట్టి ఏదైనా సరే నీలో శ్రేష్టమైనది అర్పించ అర్పించ అర్పించగలుగుతున్నావా అర్పించలేకపోతున్నావా అనేసి వాక్యం మనకు తేటగా చెప్తుందన్నమాట చూడండి మనం కరెక్ట్ గా లేకపోతే ఖచ్చితంగా దేవుడు శిక్షించి ప్రేమించేవాడు మన జీవితాన్ని మోల్డ్ చేసేవాడు నువ్వు వినకపోతే చివరికి ఒకటే నాశనం ఖచ్చితంగా ఇన్ని తెలుసు కూడా ఆ టైంలో దేవుని కోసం అన్ని తెలుసు కూడా వాళ్ళు ఏం చేశారంటే దేవుని మర్చిపోయినారు విగ్రహారాధనకి వెళ్ళిపోయారు అందుకే దేవునికి కోపం వచ్చింది చాలా కోపం వచ్చింది నినేవ పట్నం కోసమే శముర గోదమ్ గోధమ పట్టణ కానీ చాలా పట్టణాలు దేవునికి ఉగ్రతో చూసినా అవి ఈ నిన్నమే పట్టణం అయితే నాహము ప్రభా ప్రకటించిన తర్వాత వంద సంవత్సరాలకు అప్పటికు అది నాశనం అయిపోయింది అప్పటిక దేవుడు ఇంకా కృప ప్రేమ చూపించి ఇంకా మారుతారే కదా అనేసి అయితే ఈ అన్ని చాప్టర్ల కోసం దేవుడు మనకు రక్షణగా ఉండని కోసం ఈ ఏలైన నియమంబడిన దినము వచుచున్నది కొల్వి కాలునట్లు అది కాలు గర్విషులందరనూ దుర్మార్గులందరూ కొయ్య కాలు ఉందురు వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయమని వేయనని సైన్యములకు అధిపతి అహోవా సెలవిచ్చుచున్నాడు అయితే నామం సిస్టర్ చదం అయితే నా నామమందు... భాభక్తులు గల వారగు మీకు నీతి శూరుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్వ దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు చూడండి ఇంకా దేవుడు వాళ్ళకి ఇంకా టైం ఇచ్చినట్టు దేవుని యొక్క నామంను బట్టి నీతి సూర్యుడు నామను బట్టి అంటే ఏసు ప్రభు చేత వాళ్ళు తప్పించబడుతున్నారు అనేసి దేవుని యొక్క వాక్యం సెలవేస్తుంది అతను దేవుని యొక్క నామం పడితే ప్రతిదొక్కటి సక్సెస్ఫుల్ కావాల్సి ఖచ్చితంగా ఎందుకంటే ఆ నామంలో ఎంతో శక్తి ఉన్నది మనం నేర్చుకున్నాం ప్రతి దీన దీంతో మాట్లాడాలంటే దేవుని యొక్క నామం పెట్టుకొని ఆ ఏ సమస్య ఏందో ఆయన పేరు చెప్పి మాట్లాడుకోవాలి ఖచ్చితంగా దేవుని నామము స్వస్థత కలుగుతుందనేసి యొక్క వాక్యం మనకు చదివిస్తుంది దేవుడు కూడా ఎలాంటి వారిని శిక్షిస్తాడు ఎలాంటి వారిని శిక్షించడు యొక్క వాక్యం కూడా మనకు అంటే మనకి గ్రంథం మొత్తం అధ్యాయాలు చదివినప్పుడు ఇంకోటి ఏం తెలిసిందంటే మలకి గ్రంథం మూడో అధ్యాయము రెండవ వచనం దేవుని ఉగ్రత దేవుడు ఇంగ్లీష్ లో ఏం ఏం తెలిసిందంటే గాడ్స్ ఫైర్ అండ్ జడ్జిమెంట్ అని రాసింది మనకి మూడు రెండవ అధ్యాయం చూస్తాడు చదవండి రెండవ వచ్చనం మూడవ అధ్యయము రెండవ రెండవ వచ్చనం అయితే ఆయన వచ్చి దినమును ఎవరు సహింపకగలరు ఆయన అగుపడగా ఎవరు ఊర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చూడండి క్లియర్ గా చెప్తుంది దీన్ని అర్థమైంది మనం ఏ విధంగా తీసుకోవాలో చూడండి చాకలి సబ్బు అంటే చాకలి బట్టలు ఎక్కువ ఉతుకుతారు మురికిపో బండకేసి వస్తూ కొడతారు ఒక పది ఇరవై సార్లు కుడతాడు ఆ సబ్బు పెట్టి ఉతికి కొరతూనే ఉంటారు దేవుడు కూడా నిన్ను మోల్డ్ చేయడానికి అదే విధానం వాడతాడు ఇది ఒక దెబ్బ కొడతాడు ఖచ్చితంగా ఒకసారి ఉతికితే మురికిపోతుందా పోదు వాళ్ళు ఉతికే విధానం ఎట్టుంటది తెలుసా అంటే హాట్ వాటర్ లో బండకేష్ బాగా ఇట్లా కొడతా ఉంటారు బట్టలని బ్రెష్ పెట్టి ఇట్లా గీక్తా ఉంటారు ఉరికి వరకు మన దేవుడు అంతే నిన్నుకు శిక్షించడం తెలుసు ప్రేమించడం తెలుసు నిన్ను మోల్డ్ దేవునితో దేవుని తట్టు ఎలా తిప్పుకోవాలని కూడా దేవునికి తెలుసు నువ్వు ఏ విధంగా చెప్ ఎలా చెప్తా మారుతావు ప్రేమగా చెప్తే మారుతావా లేకపోతే ఒక దెబ్బ పుడితే మార్తావా దేవునికి ప్రతిదీ తెలుసు కాబట్టి మనం ఏ విధంగా ఉండాలనేసి దేవుడికి కొడుతున్నాం చూడు మనం ఇప్పటిక చదువుకున్నంత వరకు యాజకుల యాజకులకు కరెక్షన్ ఒక సంఘం యాజకుడు కరెక్ట్ ఉంటే కాంగ్రికేషన్ కరెక్ట్ ఉంటుంది నెక్స్ట్ మనకి మనకి ఇష్టమైంది బెస్ట్ దేవునికి ఇయడం నేర్చుకోవాలి ఫస్ట్ ప్రిఫరెన్స్ అండ్ ద బెస్ట్ మనం దేవునికి వేయాలి ఏదో తొలిపోయిందో మురిపోయిందో దేవునికి ఇవ్వకూడదు ఇంకొక వచ్చనం ఏంది దేవునికి దేవునికి మనం ఇంకొకటి ఏంది దేవునికి కరెక్షన్ ఎట్లా చేసుకో దేవుడికి తెలుతుంది నువ్వు వినక వినకపోతే ఖచ్చితంగా ఒక దెబ్బ కొడతాడు గట్టి దెబ్బ కొడతాడు దాంతో అయినా నువ్వు మార్తవ్యం అనేసి ఒక చివరి చివరి ఛాన్స్ ఇస్తుంది కాబట్టి ఈ మలకి గ్రంథం మొత్తము ఇది ఓల్డ్ టెస్టిమెంట్ లో చివరి గ్రంథం కాబట్టి ఈ గ్రంథంలో సారి మూడు ఒకటి చదువు సిస్టర్ ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచుచున్నాడని సైన్యములకు అధిపతి ఆగు యహోవా సిస్టర్ చూడండి దేవుడు అంటే ఈ ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి మధ్య నాలుగు వందల సంవత్సరాల గ్యాప్ ఉంది ఏ ప్రవక్త లేడు దేవుని ఒక వాక్యం చెప్పబడలేదు ఈ ఓల్డ్ టెస్టిమెంట్ కి మళ్ళీ వినండి ఈ ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూ టెస్టిమెంట్ కి ఫోర్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ని మనం ఏమంటామంటే సైలెంట్ పీరియడ్ నో వన్ దేవుని అంటే ప్రేమ వాక్యం వాక్యం చెప్పలేరు హెచ్చరించలేరు ఆ సైలెంట్ పీరియడ్ లో చాలా డెవలప్మెంట్ జరిగింది ఎన్నో డెవలప్మెంట్ జరిగింది ఏదో జరిగింది కానీ సైలెంట్ గా సైలెంట్ పీరియడ్ ప్లస్ ఆ గ్యాప్ అనేది కట్ అయిపోయింది ఓల్డ్ టెస్ట్మెంట్ కి న్యూ టెస్ట్మెంట్ కి దేవునిక సందేశం కట్ అయిపోయింది కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనకేం తెలబడుతుందంటే దేవుని యొక్క మార్గము సిద్ధ సిద్ధమైంది సారాలం చేయబడింది అది ఎవరు మీకు తెలుసా మనం ఇది ఈ మలాకి మూడు తెలుసుకోవాలంటే మనము మతే సువార్త మ్యాథ్యూ చాప్టర్ మాథ్యూ లెవెన్త్ చాప్టర్ టెన్త్ వర్స్ చదవాల మనకు క్లియర్ గా అప్పుడు అర్థమవుతుంది ఆ వ్యక్తి ఎవరో దేవుప్రభు వచ్చే ముందు దేవుడి యొక్క మార్గాన్ని సరళ అంటే సిద్ధపరిచిన ప్రవక్త మనకి తర్వాత అతనే అనమాట మనకు సమాధానం మొత్తం శువార్త మ్యాథ్యూ చాప్టర్ లెవెన్ టెన్త్ వర్స్ చదవం చేస్తాం పదకొండు పదకొండవ అధ్యాయము పదో వచనం ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అవి ఎవరిని గూర్చి వ్రాయబడుదో అతడే ఈ యోహాను చూసారా దేవుని యొక్క అంటే మనకి ద్వారా పలకబడిన ప్రవచనం ఇక్కడ నిలబడింది అల్లెలు ప్రతి ఒక్క ప్రవచనము చెప్పే విధానము ఏ టైంలో నిలబడుతుందో ఖచ్చితంగా బైబిల్లో ఉంటుంది కాబట్టి ఈ మలకి మూడు ఒకటి ద్వారా అంటే జాన్ ద బ్యాప్తిస్ట్ కోసము ముందే రాయబడింది ఈ ఓల్డ్ టెస్టిమెంట్ కి న్యూస్ టెస్టిమెంట్ కి సైలెంట్ పీరియడ్ నాలుగు వందల సైలెంట్ గా వాక్యం లేదు ఎవరు ప్రేవుడు ఏ ప్రవక్తను పంపలేదు మలకే లాస్ట్ చివరి ప్రవక్త ఓల్డ్ టెస్టిమెంట్ లో దాని తర్వాతకి దేవుని యొక్క దూతను పంపిన అతని మార్గం సిద్ధపరచమని వ్యూహాన్ భక్తుల ద్వారా మనకు తెలియబడింది అనమాట కాబట్టి మనం ఈ ఇవన్నీ చూసుకుంటే ఏమవుతుందంటే ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే చూడండి ఈ నాలుగు గ్రంథాలు మనం ముఖ్య ముఖ్యం అంతా చదువుకునే మనం చదువుకునే చూస్తున్నాం చూడండి మన నిత్య జీవితంలో మనం ఏం చేయాలనుకుంటున్నాం ఏది మంచి ఏది చెడు నీకు తెలుసు దానిని బట్టి మనకు దేవునికి ఇచ్చేది ఫస్ట్ మనం ఇవ్వాల్సింది వి షుడ్ గివ్ అవర్ బెస్ట్ టు గాడ్ అది మనం ఎందుకంటే మన మన బెస్ట్ చూసి దేవుడు మనకు మార్గాన్ని సిద్ధపరుస్తాడు ఎట్లా జాన్ ద బ్యాప్తిస్ట్ ఎట్లా చేసినాడో దేవుని కొరకు దేవు దేవుని కొరకు ఎట్లా సిద్ధపరిచినాడో దేవుడు యొక్క దేవుడు అంటున్నాడు నువ్వు నాకు బెస్ట్ ఇస్తే నీ మార్గాన్ని నేను సిద్ధపరుస్తా నువ్వు వెళ్ళి వాక్యాన్ని చెప్ప ట్రావెల్స్ వెళ్తున్నావు అక్కడ దేవుడు మార్గాన్ని సిద్ధపరుస్తానంటున్నాడు నీకు ఎటువంటి ఆటంకం రాకుండా నేను చూసుకుంటా నువ్వు ఇచ్చే అర్పణను బట్టి మనస్ఫూర్తిగా ఇస్తున్నావా వేషధారణగా ఇస్తున్నావా మనం నేర్చుకోవాల్సింది ఈ యొక్క పాయింట్ అనమాట ఇంకొకటి ఏంది ఫేత్ఫుల్ టు గాడ్ అప్పట్లో బాగా కరప్టెడ్ విఘ్నార్ధన ఉండేది చాలా విఘ్న ఏ రాజు ఆ రాజ్యానికి సపరేట్ దేవతలను పెట్టుకునే కరప్టెడ్ వర్షిప్ సోషల్ ఇంజస్టిస్ అడల్టరీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దేవునికి మనం దేవునికి మనకు ఫేత్ఫుల్ ఇతరులకు ఫేత్ఫుల్ గా ఎట్లా ఉండాలో ఈ యొక్క యొక్క ఈ యొక్క గ్రంథం మనకు తెలియబడుస్తుందన్నమాట ఇంకోటి నీతి శీరుడు అంటే దేవుని యొక్క నామం ఉచ్చరించి ముందుకు వెళ్ళాలని ఈ నాలుగు వందల ఏమైందో కూడా ఎవరికి తెలియదు బైబిల్లో ఎక్కడా రాసిలేదు వాక్యము లేదు ఇంత నిశ్శబ్దం ఆ నాలుగు సంవత్సరాలు తర్వాత జాన్ ద బ్యాప్తిస్ట్ వచ్చిన తర్వాతకి మార్గము సిద్ధపడిందనేసి ఈ యొక్క గ్రంథము మనకు తెలియబరుస్తుంది తర్వాత అంతగా చూసుకుంటే జానియలు ప్రవచనం కూడా నిలబడింది ఎన్ని రాజ్యాలు వచ్చినాయి ఎన్ని రాజ్యాలపైయో మనం ఇప్పుడు చూసుకుందాం జానియలు ప్రవచన ప్రకారం అలెగ్జాండర్ ది గ్రేట్ అతని రాజ గ్రీక్ రాజ్యంలోనికి ఇజ్రాలైడ్స్ వెళ్ళిపోయినారు ఇది మూడు నుంచి బీసీ నుంచి ఆ కాలంలో ఇజ్రాయిడ్స్ వాళ్ళ చైన్లకి వెళ్ళి గ్రీక్ అనే మొత్తం ఈస్టర్న్ కంట్రీ మొత్తం ఈస్టర్ సైడ్ కంట్రీ మొత్తం ఇప్పుడు ఇప్పుడున్న అంటే ఇరాక్ అటు ఆఫ్ఘనిస్తాన్ అటు పైకి మొత్తం రోమి రోమన్స్ ఇటాలీ అక్కడంతా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం ఆ టైంలో గ్రీక్ అలె గ్రేట్ అనే రాజు పరిపాలించారు అనమాట ఇజ్రాయల్స్ మొత్తం వాళ్ళకి వెళ్ళిపో తర్వాత ఇంకా డెవలప్మెంట్ వస్తున్న ఒక్కో రాజు తర్వాత ఇంకో రాజు దాని తర్వాతకి రోమన్స్ రోమన్స్ అండ్ రోమన్స్ గ్రీక్ వాళ్ళు ఒడగొట్టేసి వీలు తీసుకున్నారు గ్రీక్ తర్వాత రోమన్స్ రోమన్ ఎంపరర్ అనేది చాలా పవర్ఫుల్ అప్పట్లో వీరికి తర్వాత రోమన్ ఎంపరర్ మనం బైబుల్ జూలియ సీజర్ అనే వ్యక్తి కాలంలో ఆ కాలంలోనే మిడిల్ ఈస్ట్ మొత్తం అతను అతను ఆధీనంలో ఉండేదనమాట మెల్లమెల్లగా మార్పులు చెందుతుండగా తర్వాతకి ఏసు ఏసు ప్రభు కాలం వచ్చేసింది ఆ కాలంలో మనకు లూక సువార్త రెండవ అధ్యయము ఒకటే వచ్చినాం అక్కడ జూలియస్ సీజర్ తర్వాతకి ఏ రాజు వచ్చినాడో మనకు అక్కడ క్లియర్ గా చెప్తుంది ఆ కాలం వచ్చేసింది చదవండి సిస్టర్ ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసారు అగుస్తువల ఆజ్ఞ ఆయను చూడండి థ్యాంక్ సిస్టర్ అయితే చూడండి కైస్తరు అగస్ అగస్టీన్ ఆజ్ఞ సెన్సెస్ పాపులేషన్ కౌంటింగ్ జరుగుతుంది ఆ టైంకి వచ్చేసారనమాట అంటే జూలై సీజన్ తర్వాతకి తర్వాత ఎంతో మంది ఆయన రాజులు వచ్చిన తర్వాతకి సీజర్ అగస్టిన్ కైసరు అనే పేరు వాళ్ళు అగస్టిన్ ద్వారా మార్చబడింది అనమాట యాక్చువల్ గా ఆయన పేరు సీజర్ అగస్టిన్ అయితే ఆ టైంలో చూడండి క్రిస్మస్ టైంలో దేవుని సందేశం టైంలో ఇక దేవుడే దిగి వచ్చేసింది అనమాట వీళ్ళు ఎంతో మందిని పంపించిన వీళ్ళు ఇట్లే తయారవుతున్నారు ఇడ్లీలు ఇట్లనే ఉంటున్నారు ఇంత చెప్పిన ఆ సైలెంట్ పీరియడ్ కావడానికి కారణం జాన్ ద బ్యాప్తిస్ట్ ద్వారా దేవుడు దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరచుకున్న అనమాట ఎందుకంటే దేవుడు డైరెక్ట్ మనం దేవుని డైరెక్ట్ చూడలేం దేవుని శబ్దం కూడా మనం మనము డైరెక్ట్ గా డైరెక్ట్ ఎందుకు వినలేమంటే మనకు ఒక గోడ్ అనేది అంటూ ఆ పాపపు గోడ తీసేసుకుంటే దేవుని యొక్క దేవుని మనం చూడగలుగుతాం కాబట్టి మనం నేర్చుకు మనం నేర్చుకున్న ఆ ఈ పర్షియన్స్ పీరియడే కానీ ఈ పర్షియలు సర్దుకాయలు వాళ్ళు కూడా ఆ టైంలో అంటే ఇప్పుడు పర్షియన్స్ వాళ్ళు ఏం చేశారంటే దేవుని కొరకు తను చెప్పే వాక్యాన్ని కొరకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చి అంటే ఆ టైంలో వాళ్ళు ఇచ్చుంటే దేవుని యొక్క ప్రాధాన్యం ఇచ్చుంటే ఈ చోరీ రోజులు రాకపోయేది వాళ్ళకు కదా ఈ ఆ టైంలో సర్దుకాయలు కూడా దేవునికి కరెక్ట్గా వెళ్ళారు వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు వెళ్ళిపోయినారు తప్ప దేవుని దేవునికి సందేశాన్ని కరెక్ట్ గా అందుకోలేరు అని ఆ ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ సైలెంట్ గా ఉండిపోని కారణం మనుషులు చేసిన తప్పడం వల్ల వాళ్ళు వాళ్ళు సృష్టించుకునడం చేత కాబట్టి అందుకే ఆ నాలుగు వందల సైలెంట్ గా ఉండిపోయింది ఆ కాలం ఏం జరిగింది ఆ ప్రజలు దేవుని చేత శిక్షించబడిరు తర్వాత దేవుడు వచ్చి వాళ్ళని కాపాడిండు లోకరక్షకుడుగా వచ్చి జాన్ ద బ్యాప్తిస్ట్ ద్వారా దేవుడు మార్గం సిద్ధపరచుకొని ఈ లోకానికి వచ్చినాడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు సాధ్యమైన మనం చేయగలిగినంత దేవుని కొరకు సిద్ధపరిస్తే దేవుడి దాని ముందు నడిపిస్తాడు నువ్వు దేవుని కొరకు ఒక స్టెప్ వేస్తాడు దేవుడు నీ కొరకు నాలుగు స్టెప్పులు వేస్తాడు నువ్వు వైద్యేస్తే పది దేవుడు ఎందుకంటే దేవుని ఆశయ ద్వారం ఎప్పుడు రెట్టింపే ఉంటుంది తగ్గదు దానికి డబ్బులుగా నేస్తాడు ఎందుకంటే మనం చాలా చూసాం యోపు గ్రంథంలో కూడా చూసుకున్నాం దేవుడు ఇచ్చేవాడి కానీ తీసుకునేవాడి కాదు అవును ఇప్పుడు నా కొడుకు తప్పు చేసిననుకో నేను కొడతా నేను బెత్తం వాడతా వినకపోతే నేను అది నా తప్పైపోతుంది రావప్స్ లో కానీ శామ్స్ లో కానీ వాళ్ళు నడవలసిన తో వాడికి దేవుడు నన్ను శిక్షిస్తాడు నేను చెప్పకపోతే దేవుడు నన్ను శిక్షస్తాను నువ్వు పిల్లల్ని సరిగ్గా పెంచుకోలే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గానే చూడండి మీ డాడీ ఏం పెంచినరా ఇట్లే చేస్తున్నాను మాట వింటలేవని అంటారు అవునా కాదు వాస్తవం చూస్తుంది వాస్తవంగా మాట్లాడుకుందాం అనగదా తల్లి తల్లిదండ్రులు వాళ్ళు పెంచే విధానము అందు మనకు మనకు ఉన్న తోడు యాజకులు నడిపించే విధానము అన్ని కరెక్ట్ గా ఉంటే ముందుకు వెళ్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా దేవుని వదలకూడదు గట్టిగా పట్టుకోవాలి పొడుగు పట్టులాగా పట్టుకొని ముందుకు పోతుండాలి అయ్యోనో కష్టం వచ్చింది ఏం దేవుడు అనేసి వదిలేసుకుని అనుకో కొన్నిసార్లు మధ్య దేవునితో నడుచుకుంటారు కష్టం రాని వదిలేస్తే ఖచ్చితంగా మనం రిపెటెన్స్ చేసుకోవాల్సింది దాని తర్వాత దేవుణ్ణి అడిగి శిమాపరా చెప్పి ముందుకు పోవాల్సిందే ఎందుకంటే మనం వెనక వీలు లేదు వెనక తిరిగితే ఏమవుతుంది పనికి రాకుండా పనికి రాకుండా మనం చేసిన ప్రయత్నం మొత్తము విఫలం అయిపోతుంది ఎందుకంటే ఒక రాయి లెక్క మారిపోతాం ఉప్పు స్తంభం లెక్క మారిపోతాం ముందు వెళ్తేనే ఉండాలి ఎంత గొంతు వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంట్లో కష్ట సుఖాలు లేకపోయినా ముందుకు వెళ్తూనే ఉండాలి దేవుని మీద భారం వేసి నడిస్తే ఖచ్చితంగా దేవుడు దాన్ని ఈ యొక్క మార్గాన్ని సిద్ధపరుచుకుంటాడు దేవుడు ఈ మలకి ద్వారా మై మెసేంజర్ అని దేవుడు పంపించినాడు వాళ్ళ చేసే తప్పు పాపాల పని కాబట్టి ఆ కాలంలోనే అంత డేంజర్ ఉంటే ఇంకే ఈ ఇంకెంత ఉంది విగ్రహాధనలు చిన్నపిల్లల్ని చంపేయడము ఒకరినొకరు కొట్టుకోవడము పెళ్లిళ్ళనాక భార్యను చంపేసి భర్తను చంపేసి ఇలాంటి మనం వింటలేమా చెప్పండి ఎందుకంటే దినములు చెడ్డగా ఉన్నాగా దాన్ని సద్విగం మనము ఉపయోగించుకోవాలి ఆ దినములు మనకున్న డేస్ ని మనం కాపాడుకోవాలి వాక్యం సెలవిస్తుంది దినములు చాలా చెడ్డగా ఉన్నాయి నా రాకడంత కొరకు అంటే దేవుడు వచ్చేంత వరకు ఓపికతోటి నిరీక్షణతోటి నిలవండి మనకి దీని యొక్క వాక్యం సెలవిస్తుంది కోపముతోటి మనం ఏం చేయాలి కోపం వల్ల కోపం అంటే పాపమే కాబట్టి ఈ బుక్ ద్వారా మనం ఏం నేర్చుకున్న అందరం గుర్తు తెచ్చుకోండి మనం ఇతరులకు చెప్పాలే దీవుని యొక్క ప్రేమ సువార్త నీకు ఇచ్చినదంత రెండా ఒకటా ఒకటి ఏదైతే ఇస్తావో అది నువ్వు బహుగా పొందుకుంటావు మనకు ద్వారా వాక్యం నేర్చుకున్నాం మా నేర్చుకున్నాం చూడండి నేను ఒకరికి ఒకటిస్తే నాకు అది డబ్బులుగా వచ్చేసింది హలేలుయ్యా మీరు కూడా అలాంటి సిద్ధాంతము అలాంటి ప్రేమ ఇతరులకు మంచి కోపపడద్దు ఎందుకంటే ఈ ఆన్లైన్ ప్రేడింగ్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి కాబట్టి శాంతంగా ఉండి మనం ముందుకు వెళ్దాం దేవుడు యొక్క చిన్న వాక్యాన్ని దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం పరిషుద్ధుడా ప్రేమ తండ్రిని పాన కొందనాలు సూత్రం సూత్రం తండ్రి వాక్యాన్ని మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు తండ్రి ప్రభా మరి సైలెంట్ కాలంలో ఏం జరిగిందో మాకు తెలియదు తండ్రి మరి జాన్ ద బ్యాప్తిస్ట్ ద్వారా నీ యొక్క ప్రాఫసీ నెరవేర్చుకున్నందుకు నీకు వందనాళ్ళు మలాఖీ ద్వారా నైన్ ఈ చివరి రోజుల్లో వాళ్ళకు చెప్పించిన కరప్షన్ కరప్షన్ టు ద ఐడియల్ వర్షిప్ నేనేసే ప్రభా మనం అన్ఫేత్ఫుల్ గా జీవించినారు తండ్రి ఆ కాలంలో నైన్సే క్షమించమని కోరుకుంటున్నాం మా కాలం కూడా నాయనసే ప్రభా నీ కొరకు శుద్ధం సిద్ధపడుతున్నాం తండ్రి ప్రభా మార్గాన్ని సరళపరచమని కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రభా కే ప్రదర్శిష్టని దీవించి ఆస్వాదించండి వాళ్ళకున్న సమస్యలు మీకు చేక మేము పిటిషన్ ఇస్తున్నాం తండ్రి ప్రభా వాళ్ళకున్న సమస్యలు కానీ తండ్రి మీకు తెలియపరుస్తున్నాం ఫైనాన్షియల్ విషయంలో కానీ తల్లి ప్రభా అనారోగ్య విషయంలో కానీ తండ్రి ప్రభా మీకు తెలియపరుస్తున్నాం నీ నామం దగ్గరికి తీసుకొస్తున్నాం నీ యొక్క నామాన్ని వాడమంటున్నావు తండ్రి అవును ప్రభా కేసు క్రీస్తు నామం అడుతున్నాం తండ్రి ప్రభా మాకు మా మార్గాన్ని సిద్ధపరచమని కోరుకుంటున్నాం మేము ఇంకా ఎండకు తిరిగి వెళ్ళకుండా ముందే చూపి వెళ్తూ కష్టం వచ్చినా నష్టం వచ్చినా నీ చేయి మేము విడవం తండ్రి ఈ రోజు మేము వాగ్దానం తీసుకుంటున్నాం ఆన్లైన్ లో ప్రత్యేక ప్రదర్శి ప్రతి వాక్యాన్ని వింటున్నావు దీవించాలా శోదించండి వాళ్ళు కూడా ఇతరులకు చెప్పేటట్టు సాయం కోరుకుంటున్నాం ఉన్న సమయము యూస్ఫూల్ గా చేసుకొని ముందుకు వెళ్ళాలి తండ్రి ఎన్నో రాజ్యాలు రాజ్యులు వచ్చినాయి తండ్రి ప్రభా మీరు లేకపోతే ఎంత డెవలప్మెంట్ ఉన్న తండ్రి ప్రభా ఏది ఏం చేసినా తండ్రి ప్రభా ఎంత ఉన్న తండ్రి ప్రభా మీరు లేకపోతే సూన్యనే తండ్రి శూన్యమే అవును తండ్రి ప్రభా మేము నేర్చుకోవాల్సిన వాక్యం ద్వారా మనకు నీకు కొందనాలు ఈ యొక్క వాక్యాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభా ఈ యొక్క వాక్యాన్ని మాతో నీకు వందనాలు ఏసు క్రీస్తునామంలో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ్రదర్ మన ప్రభు అయిన ఈ క్రీస్తు కృపా ప్రేమ శాంతి సమాధానం ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక హామేన్ థ్యాంక్ యూ బ్రదర్ అందరికి గుడ్ నైట్